పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మహాగనుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సార్వభౌముడమైన ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రం స్తోత్రులు స్తోత్రం స్తోత్రం నాయన సాయంత్రకాల సమయం ముందు ప్రభ మీరిచిన యొక్క కొరకు ప్రభన్న తండ్రి వందనాలు చెల్లిస్తు మీ పాద సన్నిధిలో ప్రభ మేము కూర్చుని నా నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాట్లాడండి నాయన మా హృదయాలను తెరవండి ప్రభ మా తలంపులను కట్టివేయండి నాయన ప్రభన్న మీ యొక్క ఆత్మకారములు మా జీవితాలను జరిగించండి సర్వశక్తివంతుడు అని ప్రభాన తండ్రి మా మా పట్ల మీరు రుజువు చేసుకుంటున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని రక్షించుకున్న దేవుడవు ఏర్పరచుకున్న దేవుడవు ప్రభ మమ్మల్ని చిన్న మందగా నా తండ్రిని సన్నిధానంలో ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డని ప్రత్యేక రీతిగా దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరిని బలపరచండి ఏసయా మాలో ఉన్న బలహీనతలు కొట్టివేసి ప్రభ మేము సంపూర్ణతలోనికి నడుపు ప్రభాన తండ్రి మమ్మల్ని మాలో ప్రభా విధేయట ప్రభన తండ్రి మరి మూర్ఖత్వం ఏదున్నా కూడా ప్రభ కొట్టివేయండి నాయన నీతో వినయంగా ప్రభా సమర్పణతో ప్రభా నీక సన్నిధిలో కూర్చొని ప్రభా నీక వాక్యం ధ్యానించటకు మాకు నేర్పించండి నాయన నీకు సన్నిధిలో మే మోకరిని ప్రార్థనకు చేయోగండి ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రభా కార్యం జరిగించండి ప్రతి విధమైన దురాత్మ శక్తులని మంత్ర శక్తులని అంధకార శక్తులని బాధిస్తున్నాం ఏసియా న తండ్రి నెట్వర్క్ విషయంలో వాతావరణం విషయంలో ప్రభ మీరే కార్యం జరిగించండి ప్రతి ఒక్కటి మీ స్వాధీనంలో పరుచుకొని నతన్ని రాని బిడ్డలందరినీ నడిపించండి సేవలో ఉన్న బిడ్డలను ప్రభ దీవించండి ప్రభా న తండ్రి కాలపు దీవెనలతో ప్రతి ఒక్క నింపమని నీకు వాక్యంలో ప్రభ న మా హృదయం తెప్పలు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏసయ్య మీ నామనికి చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నమంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదా మన హృదయము ప్రభు కొరకే సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసును చోడు తొడగీ సమాధాన సువాత చాట్యదం సిద్ధ మనసును చోడు తొడగీ సమాధాన సువత చాటదం సిద్ధపడుదాం సిద్ధపడుదం మన దేవుని సన్నిధికై పచుదాం సిద్ధపచుదాం మన హృదయము ప్రభు కొరకే ప్రతి ఉదయం ప్రార్థనలోని సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిని వాకులకైని సన్నిధిలో వచ్చియుందును ప్రతి ఉదయమున్న ప్రార్థనలోని సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిని వాకులకైని సన్నిధిలో వచ్చియుందును సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువత చాటద సిద్ధ మనసును చోడు తొడిగే సమాధాన సువత చాటద సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపచుదాం సిద్ధపచుదామ్ మన హృదయము ప్రభు కొరకై సత్కార్యము కైసీద పరి పరిశుద్ధతో నుండును అని వేళలయందు ప్రభుయసుని గణపరచీకీర్తించును సత్కార్యముల కైసీద పరి పరిశుద్ధతో అని వేళలయందు ప్రభుయసుని గణపరచీకీర్తించును సిద్ధ మనసు చోడు తొడిగి సమాధాన సువాత చాటెద సిద్ధ మనసు చోడు తొడిగి సమాధాన సువాత చాచేద సిద్ధపడుదామ్ సిద్ధ పడుదమ్మ దేవుని సన్నిధికై సిద్ధ పచుదామ్ సిద్ధ పచుదా బుద్ధిని కలిగి నిరా కడక వెలుపువతో నేనుందును నిరాజు సువార్తను ప్రకటించి ప్రతివారిని సిద్ధపతును సిద్ధపటును బుద్ధిని కలిగి నిరా కడక వెలుపువతో నేనుందును నిరాజు సువార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువర్త చాటద సిద్ధ మనసును చోడు తొడిగి సమాధాన సువర్త చాటదా సిద్ధ పడుదామ్ సిద్ధ పడుదమ్మ దేవుని సన్నిధికై సిద్ధ పరచుదాం సిద్ధ పశుదమ్ మన హృదయము ప్రభు సిద్ధ మనసును చాడు తొడిగి సమాధాన సువాత చాటదాం సిద్ధ మనసును చాడు తొడుగీ సమాధాన సువాత చాటదం సిద్ధపడుదాం సిద్ధపడుదామ్ మన దేవుని సన్నిధికై స పచుదాం సిద్ధ పచుదమ్మ హృదయము ప్రభు కొరకే అప్పుడు రక స్టర్లాడు థ్యాంక్ యూ అందరికీ ప్రేజలాడు వాక్యంలో కాదు స్తోత్రం పరిశుద్ధ వేసే గారు నీకు వదనాదవుతుంది గొప్ప దేవుడు మంచి దేవుడు వేసే గారి వదనాలు అయినా వాక్యంలో ముందర నడిచడానికి గొప్ప కంకణం సొంత మాటలు సొంత తరఫులు కాకుండా గొప్ప మహిమతో మీరు నడిపించదవుతుంది అయనైనా నేడు రేపు ఏకరీతం గొప్పదేవిడు వయసే అన్నికి వందనాలు తెలిసిన జరుగుతుంది అయ్యా మేము ఏమై ఉన్నాం అది నీకు రూప కనక్రం మాత్రమే జరుగుతాయి గొప్పదేవి వయసే అన్ని వందలా చేసిన జరుగుతుంది అవి అన్ని తట్టదిరిగా అన్ని శువార్త ప్రకటించి అన్ని రూప కనక్రమ తెచ్చండి వాక్యంలో కూడా మేము రహస్యం తెలపరచుకుని వేసినప్పుడు వేడుకుంటున్నాం తండి ఆమె ఫిలిపీలకు ఫిలిపీలకు మొదటి అధ్యాయం పన్నెండవసరం ఫిలిపీలకు మొదట అధ్యాయం పన్నెండవసరం చదువుతున్నా నాకు సంభవించినవి సువార్థ మరీ ఎక్కువగా ప్రబల మగుటకే సమకుడేనని మీరు తెలుసుకొని కోరుచున్నాను కలుయ పావులు ఫిలిప్పీలకు రాస్తున్నాడు పత్రిక చేసిన శువార్థ ఆయన పడ్డ కష్టము అంతా ఏ విధంగా ఉంటుంది ఏ రకంగా ఉన్నారా అనేది కూడా చెప్పుకొస్తా ఉన్నాడు సహోదరులరా నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబల మీరు తెలుసుకొని కూర్చున్నాను ఫిలిపీ సంఘానికి ఆయన రాస్తా ఉన్నాడు పౌలు ఏమని రాస్తున్నాడు అంటే ఆయన ఏదైతే క్రమలు కష్టాలు ఇబ్బందులు శరీరాన్ని నలుగొట్టుకోబడడం నిందలు ఇవన్నీ ఎట్లా పడ్డాడు అంటే భయంకరంగా పడడం వల్ల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సువార్త ఇంకా ఎక్కువ ప్రచారం కావాలా లోకంలో అందరికీ అనేది ఆయన ప్రయాసం అది దేవుని చిత్తం ఆయన వాడుకున్నాడు పౌలు కాలుయ అది సమకూడాలే ప్రతి ఒక్కరికి తెలియబోవాలా అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు పదమూడవచనం ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్ సేలోను వారికి అందరికీ తక్కిన వారికి మరియు సోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవాలి నిర్భయంగా దేవుని వాక్యం బోధించటకు మరియు విశేష ధైర్యం తెచ్చుకునేది హౌలు పడ్డ శ్రమలు ఇరుకులు ఇబ్బందులను చూసి పక్కనున్న సేవకులు వాళ్ళందరూ ఏమైపోయినారంటే మేము కూడా ఇట్లా సేవ చేయాలా ఎన్ని సేవలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా సేవలో ముందడపడాలి కానీ వెనుకబడద్దు ముందడుగు సాగుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నారు ఆయన చూసి ధైర్యం తీసుకున్నారంట వీళ్ళు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అప వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా ఏం అను వెనుకడుగేయొద్దు మన సేవ మనం చేసుకుంటా వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకురంట ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పౌలం చూసినా పౌలు చూసి ఆ ఫిలిపీలు కూడా వీళ్ళందరూ చాలా మంది అక్కడ ఉన్న ఒక ప్లేస్ గురించి చెప్తా ఉన్నాడు వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారంట మనందరికీ ఇక్కడ పౌలు విషయం ద్వారా మనం తెలుసుకోవాలా మనం ఎట్లా సేవ చేయాలా ఎట్లాంటి జీవితమైన బ్రతికి ఉండు మనం ఎట్లా జీవించాలా అనేది మనం పౌల ద్వారా నేర్చుకోవడానికి వాక్యం అదే నివచ్చును కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు హం చేస్తారంట అక్కడున్న ఫిలిపీలకు రాస్తున్నాడు ఇప్పుడున్న మనకు రాస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే సేవ దేవుని పరిచర్య అనేది కొందరు ఎట్లా చేస్తున్నారంటే అసూయ చేతను కుళ్ళుకు తందరం వీడు బాగుపడుతుంది నేనెందుకు బాగుపడొద్దు వీడు మంచిగా ఉంటాడు నేనెందుకు మంచిగా ఉండద్దు సేవ అంటే ఏంది ఒక వాక్యం చెప్పినాం రెండు పాఠాలు పాడినాం ఏదో చేసినామంటే చేసినాం అయిపోయిందంటే అయిపోయింది అలాంటి కాకుండా చేతను కలహ బుద్ధి చేతను అంటే కొట్లాట వాడు చేసి నేను ఎందుకు వేయొద్దు మరికొందరు మంచి బుద్ధి చేతను ఇంకొంతమంది ఎట్లా చేస్తారంటే దేవుని స్వార్థ ప్రకటించాలా దేవునిలో ముందడుగు వేయాలా వెనుక అడుగు దేవుని స్వార్థ అందరూ తెలియాలి ఎవడు ఏమనుకుంటాం మనకేంటి వాడనుకున్నాడు వీడనుకున్నాడు ఏ వెనుకడుగు వేసేది కాదని చెప్పేసి కొందరు అనుకుంటారంటే అంటే మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ స్వార్థ ప్రకటించటో కొందరు అసూయ చేతోడు చేస్తున్నారు కలహ బుద్ధితోడు చేస్తున్నారు మంచి బుద్ధితోటి చేస్తున్నారు కానీ ఎవరిని ఆపదంటాడు బైబుల్ మత్వార్థ సువార్తలలో రాస్తాడు దేవుడు ఎవరిని ఆపకండి చేయ చేసేటం చేయదండి వాడు మంచి చేస్తుండ చెడు చేస్తుండ అనేది తీర్పు దేవుడు హలుయ వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడై తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుకున్నారు హలుయ ఏం చేస్తాడంట పరిశుద్ధమైన ఆత్మతోడు కాకుంట కలహబుద్ధి అంటే కక్ష ఎవరి మీద కక్ష ఉంది ఇది దేవుని మీద కాదు పౌల మీద ఉందంట కక్ష హయ సువార్త ఎవరి ప్రకటిస్తున్నాం మనం ఏసుక్రీస్తు కోసం ప్రకటిస్తున్నాం పలానా వ్యక్తి మంచిగా పడుతుండడు పలానా వ్యక్తి మంచిగా ఉంటలేడు ఇవన్నీ మనకు ఒకరికొకరి నిందలేసుకునేది అనేది ఖచ్చితంగా ఉంటుంది హలుయ్య అదేవిధంగా ఇక్కడ ఫిలిపీ వాళ్ళకు చెప్తా ఉన్నాడంట పవన్ ఏం చెప్తున్నట వారైతే నా బంధకలతో కూడా నాకు శ్రమ తోడై తోడు చేయవలనాన్ని తలంచుకొని శుద్ధ మనసుతో కాక హలుయ అయ్యో ఈయన క్షమలలో ఉన్నాడు ఐదు అని చెప్పేసి అట్లాంటి మనసు కాక కక్షతో ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు పౌరు మీద కక్ష పెట్టుకున్నాడు క్రీస్తును ప్రకటించున్నారు వీరైతే నేను స్వార్థ పక్షను వాదించటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నాడు హలుయ కొ కొందరైతే ఏం చేస్తున్నారట దేవుడు స్వార్థ ప్రకటించబడాలా ఈయన నలగొట్టబడి అన్ని చూసిండి ఈయనను మాదిరిగా తీసుకొని శువార్తలు ముందడుగేయాలా అని చెప్పేసి అక్కడున్న కొంతమంది ఏం చేస్తున్నారంటే సువార్త ప్రేమతోటి ప్రకటిస్తున్నారు అయిననేమి మిషి చేతనే సత్యం చేతనే ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు హలియా ఏంటంట కుళ్ళు కానీ కుతంత్రం ఏదైనా ఉండే సువార్త అయితే ప్రకటించబడుతుంది ఇప్పుడు ఉన్న కాలంలో కూడా అదే విధంగా ప్రకటించబడుతుంది వానికి వరాలు లేవంటారు హీలింగ్స్ లేవంటారు వానికి చెర్చలేదంటారు ఒకటి బట్టలు వేసుకుందా అంటాడు ఒకటి ఇంకోటి ఇంకోటి ఒకటి చీర అంటాడు ఒకటి డ్రెస్ అంటాడు రకరకాలు ఏవైనా దోచింది వానికి చెప్తాడు ఏ వాకింగ్ బట్టి వాళ్ళ వాకింగ్ బట్టి ఒకటి చెప్పుకుంటూ పోతాడు కానీ శువార్త మాత్రం మనం అడ్డగించొద్దు మనం ఎట్లా చేయం చేసేటోళ్ళన్నా ఖచ్చితంగా చేయమని ముందడుగు తోయాలి హాలియ నేను సంతోషించున్నాను ఇక ముందును సంతోషించను పౌలు ఏం చేస్తున్నట ఏ విధంగా చేస్తుండో తెలియదు వాడు ఒకవేళ పొరపాటు చేస్తుండే భయంకరమైన పాపంతో వాడిని గర్దించాలి బైబుల్లో ఉంది కానీ ప్రేమతోడు గర్దించాల ప్రేమతోడు గర్దించే అంత శక్తి మనకుందా లేదు కానీ ఇక్కడ భగలు ఏమంటున్నాడు అంటే గర్దించుకుంటే అన్ని విషయాలు చెప్పుకొస్తా ఉన్నాడు ఎవడు ఎట్లయినా చేయాలి కానీ ముందడబడాలా ఫీస్తు ప్రకటించబడుచున్నాడు అందుకే నేను సంతోషించుతున్నాను ఇక ముందు సంతోషించదు మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వాళ్ళనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగా నైనను సరే చావు మూలంగా అయిన సరే క్రీస్తు నా శరీరం మందు గణపరచబడునని హరియ ఏంటంట పౌలు చెప్పుకొస్తా ఉన్నాడు మనకు బుద్ధి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నట్టే నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక హరియ ఏ విషయమైనా కూడా ఏ చిన్న పని విషయమైనా కానీ సువార్తలు ఏ విషయమైనా కానీ ఏం చేస్తున్నట సిగ్గుపడతలేడంట ఎప్పటి వాళ్ళనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన హరళియ పాత కాలంలో ఎప్పుడైతే ఆయన సువార్త ప్రా ప్రారంభించినప్పుడు ఎట్లయితే ధైర్యంతో ముందడబడ్డాడు ఇప్పుడు అదే పూర్ణ ధైర్యంతో బోధిత నా బ్రతకు మూలంగా ఆయనను సరే చావు మూలంగా అయినా సరే క్రీస్తు నా శీరణ మందు గనపరచబడుచున్నాడు హరళియ చచ్చిపోయినా దేవుని కోసమే చనిపోతా బ్రతికినా దేవుని కోసమే చనిపోతా అని చెప్పేసి ధైర్యంతో పావులు ఏం చేస్తున్నా దేవుని గనపరుస్తా ఉన్నాడంట హరళియ నేను మిగులు అపేక్షించు నిరీక్షించిన ప్రకారం మీ ప్రార్థన వలను ఏసుక్రీస్తే యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వల్ను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించి నేను నేను ఎరుగుతాను నా మట్టుకైతే ప్రతికుట క్రీస్తే చావైతే లాభము హాలు ఎంతోమంది సేవకులు సేవ చేయాలని ఆశావాడి ముందు గడికి వస్తాం కానీ ప్రతికుటకి ఇస్తే చావైతే లాభం కోవిడ్ నచ్చలేదు అనుకోవాన్ని వెంటనే దూషిస్తాం సేవ లేదనుకుంటాం లేదంటే ఏదైనా చిన్న ఇరుకు ఇబ్బంది రానే సేవ కరెక్ట్ కాదని చెప్పేసి పక్కకు జరిగిపోతుంది లేదంటే శరీరాశ నేతరాశ జీవడం లేదో ఒక చిన్న సమస్య రాగానే ఏం చేస్తాం మళ్ళా దేవుని సేవ లేదు మళ్ళా లోకనుసరంగా వెళ్ళిపోతా ఉంటాం పడతం లేస్తాం పడతం లేస్తాం పడతం లేస్తాం కానీ జీవితం ఉండొద్దని చెప్పి దేవుడు చెప్పొస్తా ఉన్నాడు ఎట్లా మన తీర్మానం బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అయినాను శరీరంతో నేను జీవించటయే నాకున్న పనికి ఫలసరమని ఎడాల నేనేం కోరుకుందనో నాకు తోచలేదు హలో ఒకవేళ నేను బ్రతుకుంటే దేవుని స్వాత చేసుకుంటే వెళ్ళిపోతాను చావైతే ఎవరికి మేలు నాకు మాత్రమే మేలు నేను బ్రతుకున్నాను అనుకో ఓ పది ఇరవై మందికో లక్ష మందికో ఎంతో మందికో నేను సువార్థ ప్రకటిస్తాను కదా ఎట్లాంటి ఒకవేళ ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా బ్రతికితేనేమో దేవుని స్వార్థ చేస్తా చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అంటే ఆయన రెండో తీర్మానాలు ఏదైనా దాన్ని రెడీ రెడీ ఉన్నాడు ఆయన జీవితంలో ఇది ఉంది నాకు ఇదే కావాలనే జీవితం లేకుండా దేనికైనా రెడీగా సిద్ధపాటుగా ముందుకు వెళ్తాడు ఈ రెండు మధ్యను ఇరుకోబడి ఉన్నాను హలియ ఏంటంట శరీరంలో ఆయన చనిపోయినా ఆయనకు బాధ లేదంట బ్రతికుండి దేవుని చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆయనకు బాధ నేను విడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలనే నాకు అతిశ ఆశ అది నాకు మరీ మేలు హలియ ఒకవేళ నేను చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా దేవుల్లో ఆనందించుకుంటే అక్కడ పరలోకంలో ఉండిపోతా అని చెప్పేసి ఆలోచన చేస్తా అది కూడా మరీ అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాను హలుయ ఇరవై మొదటి హయం పిలిపిలకు ఇరవై నాలుగో వచ్చింది అయినాను నేను శరీరం ఉన్నందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి చేత నన్ను గురించి క్రీస్తు మీకు నా అతిశయం అధికం మీరు విశ్వాసం ఉన్నందు అభివృద్ధి ఆనందం పొంద నేను జీవించు జీవించి మీ అందరితో కూడా కలిసి నాకు తెలియదు హృదయం నేను వచ్చి మిమ్మల్ను చూసినాను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదు ఎదిరించు వారికి బెదిరక అందరూ ఒక్క భావంతో స్వాత విశ్వాస పక్షన పోరాడుచు హలియ ఏంటంట నేను వచ్చి మిమ్మల్ను చూసినను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ బెదిరించు వారికి బెదిరక హలియ భయంకరమైన స్వాత ఇప్పుడు మన ఆ ప్రాంతంలో చాలా మంది మణిపూర్లో చాలా మందిని చంపేసి నడుక్రాయిస్తూ ఉన్నాడు అలాంటి సిచ్యువేషన్ మనకు లేనే లేదు అంత భయంకరమైన సిచ్యువేషన్స్ అయితే మనకి ఇంకా రానే కూడా మనం ఏం చేయొద్దంట వెనకడుగు వేయద్దంట ముందడుగు వేసుకుంటే ముందడికి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదిరక అందరూ ఒక్క భావంతో ఇక్కడ ఏమంటున్నాడు అందరూ ఒక నచ్చేది ఒక నచ్చదు ఒక మంచిగా ఉంటుంది ఒకని మంచిగా అట్లైనా కూడా ఏం చేయాలంటే మన ఉన్నారు దేవుడే ఉన్నాడు మన అందరిలో కూడా ఏ ఆత్మ ఉంది పరిశుద్ధాత్మే ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే అందరం ఒకటే భావం ఉండాలి ఒకటే మాట ఒకటే ఆలోచన ఒకటే తలం అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షంలో పోరాడుచు ఏక మనసు గలవరే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చి మీరు క్రీస్తు స్వార్థను తగినట్లుగా ప్రవర్తించుడి హియ అందరూ ఎవరెవరైతే స్వార్థం ప్రకటిస్తారు అందరూ ఏక భావన ఒకటే ఆలోచన ఒకటే తలం నాకు నచ్చింది ఇంకొకరు నచ్చదు ఇంకొక నచ్చింది నాకు నచ్చదు హలీ అయినా కూడా ఏం చేద్దాం అంట వెనక చేయకుండా ముందడుగు వేస్తూనే ఉండాలంట పిలిపి అదే స్వాత గురించి చెప్పుకోస్తా ఉన్నాడు కావాలి ఇప్పుడు నాకు నచ్చింది ఇంకొక నచ్చదు ఇంకొక నచ్చింది నాకు నచ్చింది అదే అంటున్నాడు ఇక్కడ ఏమంటాడు ఏక మనసు గల వారే నిలిచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగిన మీరు క్రీస్తు స్వాతను తగినట్లుగా ప్రవర్తించడు అట్లా మీరు బెదరకుండుట వారికి నాశనం మీకు రక్షణ ఏమో కలిగినట్టు సూచన అయ్యి ఉన్నది హలు అయ్యారు ఒకవేళ ఒకటే భావంతో ఒకటే ఆలోచన ఒకటే తలాం అరే ఎదుటోడు బాధపడతాడా మంచిగా ఉంటాడా ఇలాంటి ఆలోచన అని చెప్పేసి మనకు వచ్చిందనుకో మనం నిందించాం ఏ మాటను కానీ ఇక్కడ ఎట్లుంది ఈ చెప్పేసి ఎదుటోడు కాదు అన్నిటి కాదు మన సంఘర్డు మనుడు మనకే అంటాడు ఇక్కడ అదే అంటున్నాడు అట్లు మీరు బెదరకుండాట వారికి నాశనం అనేది మీరు రక్షణ కలుగుటకు సూచన అయ్యి ఇది దేవుని వలన కలిగినదే గారు మీరు నాయందు చూచిన చూచినట్టు నాయున్న ఎందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్క పక్షంలో క్షమపడి ఆయన పక్షంలో మీకు అనుగ్రహింపబడాను హరియా ఏమంటున్నాడు ఇక్కడ ఫైనల్ ఇక్కడ సువార్త ఈ వచనాలలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి కుళ్ళు తోటి నాకు నచ్చిన విధంగా ఉండలేరు నాకు నచ్చినట్టుగా చేస్తలేరు అది సువార్థ బైబుల్ అట్లా చెప్పిందా అట్లున్నదా అనే ఆలోచన కాకుండా దేవుని చిత్తం ఏమైందో అది మాత్రమే చేయాలి ఫస్ట్ అవన్నీ సువార్థ వాడు చేస్తలేడు వీడి చేస్తలేడు కాకుండా మనం ఏం చేస్తున్నాము మనం దేవుని చిత్తానుసారంగా ఉన్నామా లేమా దేవుడు మనను మెప్పు దేవుని ఎదుట మనం మెప్పు పొందేటట్టు ఉన్నామా లేమా అది మనం పరీక్షించుకోవాలా ఇది ఇట్లా చేస్తున్నారు అది ఎట్లా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు మన సువార్త ఎట్లా ఉండాలంట ప్రతికూట క్రీస్తే చావైతే లాభం హళియ బ్రతుకుతే ఎవరి కోసం బ్రతకాలా ఏసు కోసం బ్రతకాల చనిపోతే ఎవరి కోసం చనిపోవాలా ఏసు కోసం చనిపోవాలంట ఇక్కడ అదే చెప్పుకొస్తా ఉన్నాడు ఇంకేమంటు ముప్పై ఆలోచనల్లో క్రీస్తు విశ్వాసం ఉంచట మాత్రమే కాక హళియ నేను మాత్రం పరిశుద్ధంగా మంచిగా జీవిస్తున్నా నాకు జాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి కాకుండా ఆయన పక్షం నా క్షమపడట యూ అలుయ ఎవరి పక్షంలో క్షమపడాలా ఏసుక్రీస్తు ఎందు క్షమపడాలా క్షమపడడం అంటే ఏంటి ఎవడైనా సువార్థ ప్రకటిస్తుంటే అడ్గ చేస్తాడు ఆయన చేయొద్దు సువార్థకు పోతుంటే కుటుంబస్తులేం మనకు అడ్డుపడతాడు ఆయన వెనకడు చేయద్దు మనకు యాక్సిడెంట్ లో ఏవో ఒకటి అవుతుంటాయి ఆయన చేయొద్దు ఇంకెక్క ఇంకేదేదో ఆలోచనలు తలంపులు ఇంకెన్నెన్నో సైతం తీసుకొచ్చాయి బట్ అన్నిటికీ వెనుకడుగేదంటే ఆయన పక్షం క్షేమపడ్డాయి ఎవరి పక్షాన ఏసు క్రీస్తు పక్షనా క్షేమపడేయు ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడేను అలియా మనకు మన అందరికీ అనుగ్రహించబడ్డదంట కదా ఈ సువార్తను ఏం చేయాలా ముందడుగు చేయాల ముందుకు తీసుకోబోతూనే ఉండాలి వెనుకడుగద్దు చిన్న వార్తను దేవుడికి జీవించ ప్రధాన స్తోత్రం పరిస్థితి మహ్నద్ర స్వర్ణద్ర జీవనలు వేసే అనేక వంద ఆచరించిన దొరుకుతుంది ఎట్టి రీతిగా మాట్లాడినందుకు వంద ఆచరించిన జరుగుతుంది అయ్యా స్వార్థలు వెనకడుగా వేయకుండా ముందడు వేసే కృపా కనుక ముద్ద ఇచ్చేయండి అయ్యా నీ కోసం స్వార్థ మనుషుల కోసం మనుషులు అనే మాటల కోసం కాదని జరుగుతాండి నువ్వు గొప్ప దేవుడు వేసే అనేక వంద ఎలాంటి శ్రమలు పడ్డా పౌలు వెనకడుగా వేయడం జరుగుతుంది అలాంటి జీవితం మాకు కొద్దీన అయ్యా నీ కోసం పలానా వ్యక్తులు మేము తయారు చేసినాం మనం మేము చూయించుకునే విధంగా మేము ఉండాలని అడుగుతుంది అలాంటి కారణం మా జీవితంలో దాచని అడుగుతుంది అయా ఫలింపను ప్రతి చెట్టు నరకబడి అగ్నికుండంలో వేయబడతాను అడుగుతండి అయా అట్లా పడిపోకుండా కృపా కనుక దాచండి సువార్థ అంటే ముందడుగు వేసి వెనకడు వేయకుండా కృపా కనక్రమ దాయించండి ఇవన్నీ కక్షతోటి కుళ్ళు కుతలతోటి కాకుండా ప్రేమతో వేసేదని కృపా కనక్రమం దాయించండి ఇవాళ కింద మాత్రం మాట్లాడేందుకు వందనాశిస్తూ వేసినప్పుడు వేడుకుంటాం పరిశుధ్రజానికి వందనాలు ఏ సజానికి దేవ ఏసుకృష్ణానికి వందనాలు తండీ ఏసుకృష్ణానికి స్తోధం దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు తండి ఏసుకృష్ణానికి స్తోధం దేవ ఏసుకృష్ణానికి వందన వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడిన దేవానికి వందనాలు ఏస్రజానికి వందనాలు తండి వాక్యేశరం నడుచుకోలేవు ప్రకారంగా జీవించాలి దేవాని ఇస్తూవరం దేవానికి ఒక పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి ముఖ్యంగా ఈశ్వరజానికి ఇస్తూ ఉరం దేవా అంశాల కోసం ప్రార్థిస్తుంది దేవా రావిచెల్లా బ్రదర్ని ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి స్వస్థత పరచండి విడదలా దాచండి దేవాన్ని రక్త పురుషణ దేవా ఈశ్వరాజానికి ఇస్తూ వరం మీరు రక్షించుకోండి రాజేష్ బ్రదర్ ముట్టండి దేవా క్యాన్సర్ ని ముట్టి తాకి స్వస్థత విడదలా దండి దేవ అప్పుడని మీరు రక్షించుకొని నీ కృపల భద్రపరచుకొని దేవా ముఖ్యంగా రీణ సిస్టర్ ముట్టండి దేవా పక్షవాతంతో బాధపడుతుంది దేవా అప్పుడని కూడా తల మొదలుకుని అరే కల్లా వారికి ముట్టి తాకే స్వస్థత దయచేసి దేవానికి ఇస్తున్న ఆ కూడా మీరు రక్షించుకోండి ఏస్రజానికి ఇస్తుంది దేవా అనసయ సిస్టర్ అనసమ్మని ముట్టండి దేవా అప్పుడే కాళ్ళని ముట్టండి దేవాని గాయంలో స్వసత ఉంది ఉంది దేవా ఆ కుటుంబానికి దేవా అప్పుడని ముట్టి తాకే స్వసత బుడదలా దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దేవాన్ని కృపలో భద్రపరచుకోండి రిషిక మరి ఇన్ఫెక్షన్ నుంచి బిడుదలా దండి దేవా దేవ ఇన్ఫెక్షన్ నుంచి బుడుదలా దండి దేవాన్ని స్తోత్రం దేవా అప్పుడు ముట్టి స్వస్థత బిడుదల దయచేసి దేవాన్ని స్తోత్రం చెల్లిస్తేవా అప్పుడని కూడా రక్షించుకొని దేవాని నామానికి మహిమ కలగాలి సుందరం త్రాగుడు మారణాల దేవా ఏసు నామంలో దేవ త్రావుడు అంటే విరక్తి విరక్తి కలగాలి దేవాన్ని కృపలో భద్రపరుచుకొని ఈ దేవదతలకు అదన దయచేసి దేవానికి స్తోత్రం చెల్లిస్తేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా దేవానికి స్తోత్రం దేవామండి నిర్మియా వ్యాధిని ముట్టి తాకి స్వసత బుడదలాగా ఇచ్చేసి దేవానికి స్తోత్రం చెల్లిస్తూ దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా దేవానికి స్తోత్రం దేవా ఏ సగానికి వందనా తల్లి దేవ మీరే జరిగించండి శివ దేవ బ్రదర్ని ముట్టింది దేవ బెడ్ క్యాన్సర్ నుంచి బుడదలా దండి అబడంలో ముట్టి తాకి స్వసత బుడదలా దయచేసి దేవాన్ని కృపలో భద్రపరుచుకొని దేవాని నామానికి మహిమ కళాల దేవా ఈశ్వరానికి దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి దేవానికి కిస్తూద్రం చెల్లిస్తున్న దేవా ముఖ్యంగా ఏ విలను బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళందరికీ మీరు మీ తోడయ్యండి దేవాన్ని కృపలో భద్రపరుచుకొని దేవా ప్రార్థన మీ దుఃపానికి తెచ్చుకొని నామానికి స్థుతిగనంత మహిమ చెల్లిస్తూ ఇవ్వండి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ కేవీ బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి ఎవరి గురించి అయితే ప్రార్థన చేసినాం ఆ కుటుంబాలందరికీ సకల పరిశుద్ధులకు అందరికీ సమాధానం స్వస్థత ఆరోగ్యం అందరికీ కలుగునిగాక ఆమెన్ ఆమెన్స్ సార్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ అందరికీ సార్ సార్